దైవమా నీవే మమ్మ సేదలచుటగాక కేవల నీ సేతలల్లా చెల్లును తీపు నంజే వేళ అట్టే తేటపులుసు పులుసు ఇంపౌను పై పై పుణ్యమైతే పాపమింపౌను ఓపి జంతువులకివి ఒకటొకటికి లంకే చేపట్టి పాప పాపములెట్టు చేయకుండవచ్చును కడుచలువైతేను గక్కన వేడి ఇంపౌను చెడని విరతివేళ తిరులు ఇంపౌను వడలుమోచిన వారికొకటొకటికి లంకే తొడరు భోగాలు మాని తోయనెట్టువచ్చును ఇమాయే జ్ఞలే జవలి ప్రాణులకెల్లా సమ్మతైనవి ఇవల ఇటు శ్రీవేంకటేశరణంటి తవిలినీవేగతి ఇట్టు పెట్టువచ్చును